నలభై ఒకటవ సంకీర్తనం అతి సులభం విధి శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతిలేదియే నిత్యానందము బహువేదంబులే ఇవే సాక్షి పేసరకు మీ జీవుడా వెదకి వెదకి దైవమును సపాటుగా హరి ఉన్నాడిదే అందుకు ప్రహ్లాదుడు సాక్షి మోసపోకు మీ జన్మమా ముంచిన అనుమానములను చేసిన భక్తికి చేటు లేదు ఈ శీతకెల్ల ధృవుడే సాక్షి తమకించకు మీ దేహమా తగు సుఖ దుఃఖంబుల నలసి అమితము నరహరికరుణ నమ్మితే నందుకునర్జునుడే సాక్షి భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు ఈది ఈది తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి మరగి ఉండు ఓ జిహ్వా మరి శ్రీవెంకటపతి నుతులు అరయక నిధియే ఈడేరించును అందుకు వ్యాసాదులే సాక్షి తిరుగకు మీ విజ్ఞానమా దృష్టపు మాయలకును లోగి సరిలేదితని పాదసేవకును తనకాదుల బ్రతుకే సా Bye-bye. <laughs>